పిచ్చి పిచ్చి ఏ కోరికలు లేకుండా హాయిగా ఉండొచ్చు ఇప్పుడు పొద్దున్నే లేచారండి లేచి నాకు బ్రేక్ఫాస్ట్ లభించుగాక అని కోరుకుంటున్నారా కోరుకోవటం లేదు ఏదో ఈశ్వరుని అనుగ్రహం అండి ఏదో ఆ ప్రకృతి ధారలో భాగంగా బ్రేక్ఫాస్ట్ లభిస్తుంది అలాగే సర్వము ఎందుకు లభించదు ఎందుకు ఊరికే పని కట్టుకునే కోరిక మా కుర్రాడు అమెరికా వెళ్ళుగాక వీడు కోరుకుంటే వెళ్తుంది వాడు ఎందుకు ఆ కోరిక ఎందుకు పెట్టుకోవాలి కోరిక పెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది వాడికి అమెరికా వెళ్లేందుకు వేసా వస్తే అహంకారం పెరుగుతుంది ఇంకా వీడు ఆకాశ ఇలా చూస్తావు ఇలా నడుస్తాం నేలకేస్తూ ఉంటాం వాడికి వీసా రాకపోతే వీడు కృంగిపోతూ ఉంటాడు నా ప్రారంభం ఇలా తగలడు వీసా వచ్చింది మా కూరడికి రాలేదో నా సూయ బాధపడుతూ ఉంటాడు ఏ ఎక్కడైనా వీసా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వస్తే బాగుంటుంది ఏమో ఇలాగే ఏ ఇంక దేవాలయం వాళ్ళు ఏమిటి వాళ్ళు భక్తులను ఆకర్షించే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు ఎవడుకోరు వాడిది వేసా వెంకటేశ్వర స్వామి దగ్గర వేసాయి ఇచ్చేసి మాట అయితే ఇప్పుడు మీకు తెలుసో తెలీదో ఇది ఆ పూజారి గారికి వేసాయిస్తే ఆయన వెంటనే న్యూయార్క్ వెళ్ళిపోతాను ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పూజారులు వాళ్ళు వెళ్తూ ఉంటారు న్యూయార్క్ మీకు తెలుసో తెలీదు అక్కడ బోల్ వంద మంది వెళ్తూ ఉంటారు నా దగ్గరికి బోల్ంద మంది వస్తారు మేము అక్కడికి వస్తాం మీరు ఏదైనా హెల్ప్ చేయండి లేకపోతే అక్కడ కలుస్తాం మేము అక్కడ కలిసినప్పుడు నాకేమో విస అయిపో వచ్చింది మీరు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారా అని ఈ రకంగా అడిగి వాళ్ళు ఉంటారు కొద్ది గొప్ప అది కాకుండా చాలా మంది కలుస్తూ ఉంటారు ఇక్కడికొచ్చి సముద్రతరణం పాపం అని కబుర్లు చెప్పి అక్కడ మళ్ళీ మళ్ళీ అక్కడ విఘ్నేశ్వర పూజను పుణ్యావాచనం చేస్తూ తయారు అక్కడికి చాలా మంది ఉంటారు ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వేసా వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసి వాళ్ళు ఎవరో మంది ఉంటారు కదా వీళ్ళందరూ దేశభక్తి మూలంగా ఇక్కడ ఆగిపోయారంటారా అమెరికా మీద ప్రేమ లేక ఆగిపోయారంటారా అబ్బే హాఫ్ ఎ ఛాన్స్ దొరికితే అమెరికా అట్లాంటిక్ సముద్రం ఈ దేశం మరియు వెళ్ళిపోతారండి మరి ఆ విషా వెంకటేశ్వర స్వామి వాళ్ళకెందుకు ఇవ్వడం వేసా మనకే ఎందుకు ఇస్తాడు వట్ ఈస్ ద రాంగ్ అలా వీసా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకు కావాలి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కావాలి వీసాకి ఉండాల్సినటువంటి లక్షణ వాళ్ళన్నింటినీ పెట్టాలి ప్రతి దానికి అదృష్టము ఉంటుంది దృష్టము ఉంటుంది ఈసా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి వాడికి ఏదో వాడు వాడు ఒక రకంగా హెఫైడ్గా ఇచ్చినా ఇస్తాడు వాడి మూడ్ను బట్టి ఉంటుంది బట్ అది కొంత అన్సీన్ ఫ్యాక్టర్ అది దేవుని అనుగ్రహం అక్కడ పనికి మన తరఫు నుంచి మనం పేపర్ వర్క్ అంతా పక్కగా చేసి అదొక వర్క్ అప్పుడు అది జాగ్రత్తగా పేపర్ వర్క్ చేసి అది కనుక అక్కడ సబ్మిట్ చేసి అప్పుడు దేవుడ నువ్వు కొంచెం నీ అనుగ్రహం కూడా మనకు కావాలి అని ప్రార్థిస్తే ఇట్ ఈస్ ఓకే సో ఎనివే ది పాయింట్ ఈజ్ కామాత్మానహగా ఉండకూడదు కామాత్మానహ ఒక రకంగా చెప్పాలంటే అసలు కోరిక ఏమీ లేకుండా చేస్తూ ఉంటే మంచిది వీసాకి అప్లై చేసినప్పుడు కూడా నిర్లిప్తంగా ఈశ్వరార్పణ బుద్ధితో ఇది ఈశ్వరుడు ఈ విధంగా ఎందుకునో కల్పించాడు ఇది ప్రారంభంలో ఇలా ఉంది లెటర్ సీ హవ్ ఇట్ వర్క్స్అట్ అని ఆ రకంగా కనుక మీరు అప్రోచ్ కాగలిగితే యు ఆర్ సేఫ్డ్ ఈసారి వచ్చినా సేవింగ్ అవుతుంది ఈసారి రాకపోయినా కూడా యూ విల్ బీ సేఫ్ అండ్ యూల్ బీ హ్యాపీ కాబట్టి మనస్సును నిర్లిప్తంగా అట్టు పెట్టుకునే ప్రయత్నం చేయాలి యాజ్ ఒక కర్మని చేయటం తప్పు కాదు కర్మఫలాన్ని అనుభవించడం తప్పు కాదు కానీ కర్మఫలములైనందరి తృష్ణ చాలా దోషం ఇంకీ పాఠం అంతా ఇదే ఇదే పాఠం కొత్త ఉంది సో తేషాచ కామాత్మాన స్వర్గపరా అని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకేమవుతుంది భోగైశ్వర్యప్రత భోగ కర్తవ్యమై ఈ కర్తవ్యం ఏమిటండి కర్తవ్యం అనుందా ఓకే ఓకే ఐ నో వాట్ ఈ భోగైశ్వర్యో ప్రణయవత ఇప్పుడు మీకు ఎక్కడ సందేహమో టీకాకారుడు కూడా అక్కడ అది అలాగే డౌట్ఫుల్ గా వదిలేస్తూ ఉంటారు పరిష్కారం చేయరు అక్కడ ఉన్న ఇబ్బంది ఏమిటి దాన్ని పరిష్కారం చేయరు టీకాకారు ఈ కర్తవ్యంకి హిందీ అనువాదం ఇవ్వలేదు చూడండి హిందీ అనువాదం ఉంది కదా ఎదురుకుండా పొని ఏదైనా ఇస్తాడేమో దానికి సంబంధించిందని చూస్తే మంచిది అదంతా బానే ఉంది ఆ కర్తవ్యం అనే దానికి పరిష్కారం లేదు ఎనివై ఐ నో వాట్ ఈజ్ ఇట్ ఐశ్వర్యం కర్తవ్యం ఇప్పుడు భోగమునందు వీడికి ఆసక్తి ఉంటుందండి భోగమునందు ఆసక్తి ఉన్నప్పుడు భోగం భోగమునందు తృష్ణ ఉన్నప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏమిటండి రిసోర్సెస్ సంపాదించాలి ఐశ్వర్యం కర్తవ్యం మీరు ఐశ్వర్యాన్ని సంపాదించాల్సి ఉంటుంది ఐశ్వర్యం చేసే దానికి రెండు అర్థాలు ఉన్నాయండి ఒకటి సంపద రెండు అధికారము ఈశ్వర భావం పవర్ మీకు పవర్ ఉండాలి వెల్త్ ఉండాలి అప్పుడు భోగాలను సిద్ధిస్తారు కాబట్టి మీరు భోగాలు భోగాలు కావాలి భోగాలు కావాలి ఐశ్వర్యము కావాలి భోగ ఐశ్వర్య భోగము గోల్ ఐశ్వర్యం మీన్స్ టు రీచ్ దట్ గోల్ ఇప్పుడు మనిషికి ధనం మీద తృష్ణ ఉంటుంది ఎందువల్ల అంటే ధనం వల్ల భోగం లభిస్తుందని గనుక భోగం మీద ఉండే తృష్ణ ధనం మీద పడింది సపోజ్ సహారాడే జట్లో వదిలిపెట్టారనుకోండి డబ్బు ఏం చేసుకుంటారు అది ఆ డబ్బు ఖర్చు పెట్టేటువంటి చోటు కావాలి ఇంకేతనే డబ్బు సంపాదించి చోట ఏ భోగాలు లేని సందర్భంలో వాళ్ళకి ఒక ఔట్లెట్ ఒకటి క్రియేట్ చేస్తారు సో దట్ దేవు స్పెండ్ దట్ మనీ మనీ స్పెండ్ చేయాలంటే భోగాలు ఉండాలి కాబట్టి భోగము ఐశ్వర్యము దేవ్ గో టుగెదర్ ఐశ్వర్య శబ్దానికి అధికారము పవర్ అనే అర్థం కూడా సో వీటి ప్రసక్ ప్రణయవత భోగైశ్వర్యోహ ప్రణయవత అవును ఆ ఏవ శబ్దానికి అర్థం ఏంటంటే ఏదో కొద్దో గొప్ప ప్రేమ ఉండడంలో తప్పు లేదు భోగైశ్వర్యములు మనకు కావాల్సిందే ఏదో కొంత భోగం ఉండాల్సిందే ఇప్పుడు మే ఏప్రిల్ మే వస్తే కొత్త అవకాయ దాని రుచి చూడాలి మాడుకున్న రుచి చూడాలి ఏదో కొంత భోగాలు ఉంటాయి దాని గురించి తప్పేం కాదు కానీ జీవితం ఇంతేకాదు భోగైశ్వర్యోహ ఏవ ప్రణయవత అక్కడికి కట్టుబాటు అయిపోకూడదు కొంచెం హయ్యర్ స్థాయి కూడా ఆలోచించాలి మనం కర్మయోగానుష్ఠానం చేసుకోవాలి అంతఃకరణ శుద్ధి పొంది ఆత్మస్వరూపాన్ని మనం పొందాలి ఆ జ్ఞానాన్ని సంపాదించాలి అని ఆ లక్ష్యం కూడా పెట్టుకోవాలి అంతేగాని కేవలము భోగైశ్వర్యములందే తీవ్రమైనటువంటి ఆసక్తి ప్రణయము ప్రణయము అంటే లవ్ లవ్ అంటే ఇది ఏ స్పెల్ స్పెల్ అంటే ఇంకా వాడు భూతావేశంలాగే దాంతో కూడా కొట్టుకుపోతూ ఉంటాడు అలా అయిపోకూడదు కానీ వీళ్ళు అలా ఉన్నారు కదా ప్రణయవతం అంటే ఏటో అర్థం చెప్తున్నారు ఆయన తదాత్మభూతానం అంటే వాళ్ళ యొక్క స్వభావం దానితో నిండిపోయి ఉంటుంది భోగైశ్వర్యములే ఆత్మ అంటే స్వభావం అని నిఘంటూ అలాగ ఉంది ఆత్మా స్వభావే మొట్టమొదటి అర్థమే స్వభావం డిస్పోజిషన్ మొట్టమొదట అర్థం సచ్చిదాత్మని అని చెత్త జగిరిని సచ్చిదానంద ఆత్మ కూడా అర్థమేసి ఆత్మని చెప్తాను కాబట్టి ఆత్మా స్వభావే సో సో వాడి స్వభావము భోగైశ్వర్యములతో నిండి ఉంటుంది వాడు సంకల్పం చేసేటంటే అది భోగానికి సంబంధించినవి ఉంటుంది లేక సంపదకి సంబంధించిన సంకల్పమే చేస్తాడు ఇంకే సంకల్పం చేయడు భోగైశ్వర్య ప్రసక్త ఆ విధంగా మైండ్ని ట్యూన్ చేసేసి అలా తయారు చేస్తారు కొంతమంది ద్వేషభావంతో మైండ్ నింపేస్తారు కొంతమంది కామనతో నింపేస్తారు ఇప్పుడు చూడండి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి అక్కడ పెనుకొండలో వీళ్ళు వెళ్ళిపోయి అంత అల్లర్ట్ చేసేసి పోలీసుల మీద రాళ్ళు వేసేసి కొట్టేసి అంత బీభత్సం సృష్టిస్తే పోలీసులు తిరగబడి ఏదో చేశారు ఇద్దరు పోలీసులు చచ్చిపోయారు పోలీసులు చచ్చిపోయారంటే వీళ్ళు ఎంత బీభత్సాలను సృష్టించారో మీరు ఆలోచించండి సాధారణంగా పోలీస్ ఫైరింగ్ అయింది ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారని మీరు వింటారే కాని పోలీసులు చచ్చిపోయారని మీకు ఎక్కడా వినపడదు వీళ్ళు పెద్ద పెద్ద రాళ్లు పెట్టి కొట్టేశారు ఆ రాళ్ల దెబ్బలకు చచ్చిపోయారు ఇంకా పది మంది హాస్పిటల్లో పడి ప్రాణాపాయ స్థితిలో కూడా కొంతమంది ఉన్నారు ఇంత ఇంత ఇంత విద్ ఇంత విభత్సాన్ని సృష్టించి కేవలం విద్వేషం కారణంగా ఏదో ఎవడో ఏదో చేశాడని ఇంత విద్వేషాన్ని విభత్సాన్ని సృష్టించి ఇప్పుడు ఏం చేశారు వీళ్ళే వీళ్ళే వెళ్ళి మాకు మాకు ఫ్రీగా ఎలక్షన్ చేసుకుంటూ లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో చేస్తున్నారని వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి వీళ్ళేమో కంప్లైంట్ చేసి వచ్చారు అల్లరి చేసేది వీళ్ళే కంప్లైంట్ ఇచ్చేది వీళ్ళే ఏదో సామెత ఏదో ఒక మరో సామెత ఒకటి ఉంది ఆ రకంగా బిహేవ్ దే క్రియేట్ ప్రాబ్లం అండ్ దే ఆర్ ది ఫస్ట్ పీపుల్ ఇంకా ఎద్రవాడ ఆ ప్రాబ్లం నుంచి తేరుకుని దానికి ఏమిట్రా సొల్యూషన్ అని వీడు ఆలోచించి లోపల వీడప్పుడే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళిపోయి వీడి అప్లికేషన్ ముందు ఎద్రవాడిని మొత్తం కర్రలు తల పగల ముందు పరిగే వాడు ఆ దెబ్బల నుంచి తేరుకుని పోలీస్ స్టేషన్ అనే ఐడియా వచ్చి లోపల వీడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తా కావసే నన్ను వాడు కొట్టేశాడు ఎవడని కొట్టారో చూస్తే తెలియట్లేదు దాని మొహం చూస్తే తెలియట్లేదు విద్వేషం తప్ప ఇంక మరో అరే అందరం కలిసి ఉండాలి కానీ అంత విద్వేషం ఎందుకు పోని వీళ్ళు రాజ్యం చేశారు కదా పదేళ్లు ఎంతో చేశారు రాజ్యం వాళ్ళు చేస్తారు ఐదేళ్లు ఏమి వాళ్ళే వాళ్ళేం తక్కువ మరో ఏమేమి వాళ్ళు చేయకూడదో రాజ్యం వీళ్ళే చేయాల ఏమిటి లాజిక్ తప్పు కదండి సో ఈ విధంగా ద్వేషపూరితమైన వాతావరణం అక్కడ మీకు కనపడుతుంది అలాగే అదే కమాత్మానహ ద్వేషాత్మాన ద్వేషమే స్వభావం అయిపోయినట్టుగా తయారవుతారు ఈ ఫ్యాక్షన్స్వి అలాగే వస్తాయి కమాత్మాన భోగపరాయణులు అయిపోతాయి లాగా చాలా తప్పది ఇటువంటి వాళ్ళకి ఇంకా దీనికి తోడు ఇంకా కామ్య కర్మల్ని పట్టుకొని ఒకడు ముందుకు వస్తాడు ఒకటి కాబట్టి పది మంది ముందుకు వస్తారు ఈ కామ్యకర్మల్లో పడి కొట్టుకుంటూ ఉండటం అదే అంట త్రియా విశేష బహుళయా వాచా అపహృతేత ఆచ్ఛాదిత వివేక ప్రజ్ఞానం శంకరుడు శ్రీకృష్ణుడు చేతహ అనే పదాన్ని గీతలో తరచుగా వాడతాడు చేతస్సు కల సచేతస అంటాడు అచేతసహ అంటాడు కలవాడు చేతస్సు లేనివాడు చేతస్సు కలవాడు ఏ అర్థంలో వాడతాడంటే శ్రీకృష్ణుడు చేతస్సు అంటే వివేక ప్రజ్ఞ తేడాను తెలుసుకునే ప్రజ్ఞ ఆ బుద్ధిశక్తి అసూక్ష్మ జ్ఞానం తేడాను తెలుసుకునేది దాన్ని చేతస్సు వివేకం దేహము ఆత్మ నేను దేహము కాదు దేహాన్ని నేను దర్శించేటువంటి క్షేత్రజ్ఞుడనే గాని నేను క్షేత్రము కాదు అది వివేక ప్రజ్ఞ చేత సహ అది లేదనుకోండి ఇవడాచేత సహ సో ఆచ్ఛాదిత వివేక ప్రజ్ఞానం దీంట్లో ఏది ఆత్మ ఏది అనాత్మ ఈ కామ్యకర్మల వల్ల మనకి లభించేటువంటిది ఏమిటి మనం కోరేదేవిటి మనకి ఏది హితమును చేస్తుంది ఈ వివేకం ఏమీ ఉండదు అదంతా కప్పు పడిపోతుంది ఆచ్ఛాదిత అంటే కప్పివేయబడిన వివేక ప్రజ్ఞ కలిగిన వారికి అటువంటి వాళ్ళకి ఏమవుతుంది బుద్ధి వాళ్ళ బుద్ధి చాలా చల్లాచదురుగా చెంచలంగా చాలా కల్మష పాడైపోయి ఉంటుంది చూడండి నేను పది పది చాలా పలుమార్లు మేము మనవి చేశాను గీత అంటే బుద్ధి యోగం బుద్ధి ప్రధాన బుద్ధి గ్రంథండి నిర్మాణము అనేది గీత యొక్క తాత్పర్యం మనిషి యొక్క బుద్ధిని నిర్మాణం చేయాలి దేహాన్ని నిర్మాణం చేయడం అనవసరం ఏమి నిర్మాణం చేస్తారు దేహాన్ని దేహాన్ని మన వాళ్ళు నిర్మాణం చేస్తూ ఉంటారు ఏమవుతుంది ప్లాస్టిక్ సర్జరీ ఒక ఆయన ఉండేవారు నా క్లాసులు అటెండ్ చేసేవారు డేటన్ అని డేటన్ ఒహాయో హీఈ వేరీ ఇండియన్ వెరీ ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్ వెరీ ఫేమస్ రోలింగ్ ప్రాక్టీస్ నేను ఆయన అడిగాను మీరు ప్లాస్టిక్ సర్జరీలో ఏం చేస్తాను నేను ఎందుకు అడిగాను అంటే ఊరికే క్యూరియాసిటీ కోసం అడిగాను క్యూరియాసిటీ అంటే నా పక్కన కూర్చున్నాడు ఇంకేమి పర్యం లేదు కాబట్టి అడిగాను అంతేకా నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చున్న అడుగుతానని కాదు అలాగే ఊరికి ఆ సందర్భం వచ్చింది కాబట్టి అడిగాను ఐ హే హలో అండ్ సో ఐ హైండ్ అవుట్ ది అదర్ పర్సన్ సో ఐ ఆస్క్ అడిగితే నేను ప్లాస్టిక్ సర్జరీ అబౌ వెరీ ఇంట్రెస్టింగ్ వాట్ ఈస్ దిస్ ప్లాస్టిక్ సర్జరీ వండర్ఫుల్ అని ఈ మాట ఆ మాట వాట్ ఈజ్ యువర్ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఆయన చెప్పారు స్వామీజీ నా మొత్తం ప్రాక్టీస్ అంతా కాస్మిట్ ప్లాస్టిక్ సర్జరీ ఏం చెప్తారు కాస్ కాస్మిక్ కాస్మెటిక్ కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీ మొత్తం ప్రాక్టీస్ అంటే ఈ బర్న్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి ఆ ప్లాస్టిక్ సర్జరీ చేయకపోతే ఆ నెర్వ్ ఎండింగ్స్ అన్ని కూడా పెయిన్ఫుల్గా ఉంటాయి బర్నింగ్ తగ్గిపోయినా కూడా ప్లాస్టిక్ సర్జరీ చేస్తే వాళ్ళ కొంత సుఖంగా ఉంటుంది చూడ్డానికి బాగుండడమే కాదు వాళ్ళకి సుఖంగా కూడా ఉంటుంది ఆ చర్మము బాగా టైట్ అయిపోతుంది బర్నింగ్ ఇంజురీస్లో వచ్చేటప్పుడు ఆ చర్మం అలా టైట్ అయిపోయి వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు ప్లాస్టిక్ సర్జరీ వల్ల రిలీవ్ అవుతారు అనేక సందర్భాల్లో ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ నెససరీ టు మేక్ ది పర్సన్ హ్యాపీ అటువంటి క్యూరేటివ్ ప్లాస్టిక్ సర్జరీ వేరే అది ఆయన ఎప్పుడూ చేయరు ఆయన చేసి ప్లాస్టిక్ సర్జరీ అంతా కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీ అంటే ముడతల పడితే దాన్ని సరిచేయటం తర్వాత ముక్కు ముక్కు ఎలా ఉండాలని సొసైటీ డిటర్మిన్ చేస్తుంది ఇలా ఉండాలని ఎక్కువ ఆ ముక్కు కొంతమందికి పొడుగుగా ఉంటుంది కొంతమందికి పొట్టి చప్పటి చప్ప ముక్కు ఏదో ఉంటుంది కాబట్టి ఈ ముక్కును రీస్టోర్ చేయటం కనుబొమ్మల్ని రిస్టోర్ చేయటం కన్నుల క్రింద ఏవో బ్యాగ్స్ ఏవో ఉంటాయి అవి ఉండకుండా రిస్టోర్ చేయ ఇదే పని ఇంకే ఈ రకంగా ఇది ఇది ప్లాస్టిక్ స్థితి ఏమంటే ఇది ఏమిటండి ఇలాంటిది ఏం చేయమంటారని మరి ఉన్న దేశం అలాంటిది ఇక్కడ నా ప్రాక్టీస్ కా లేదు దీంట్లోనే స్పెషాలిటీ అని కానీ ఆయన ఇదంతా వేస్ట్ నేను చేసి సర్జరీ వేస్ట్ ఊరికే నా జీవిత కోసం నేను చేసుకుంటున్నాను వాళ్ళకి కావాలి కాబట్టి నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళు చేయించుకుంటున్నారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇదంతా వేస్ట్ ఈ మొత్తం సర్జరీ లేకుంటే కూడా హ్యుమానిటీ విల్ నాట్ సఫర్ వన్ ఇంచ్ ఎంతైర్ సర్జరీ ఈజ్ వేస్ట్ కాస్మెటిక్ మీద రీసెర్చ్ చేస్తారు లోకంలో అభిప్రాయం ఉంటుంది రిసెర్చ్ అంటే పవిత్రము సైన్స్ అంటే సీక్రెట్ కావ్ అది సైన్స్ ఈజే సెక్రెడ్ కావ్ రీసెర్చ్ ఇజే సెక్రెడ్ కావ్ కాస్మెటిక్స్ మీద చేసే రిసెర్చ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రిసెర్చ్ చేస్తారు వాళ్ళు అది అంతా వేస్ట్ జస్ట్ డజంట్ నీడ్ ఆల్ దట్ రిసెర్చ్ ఎందుకు పనికిరాని రీసెర్చ్ అవసరం లేదా ఉంకా ఎన్వైరాన్మెంట్ని పాడు చేయటం యానిమల్ స్టడీస్ యానిమల్స్ని హింస చేయటం యానిమల్స్ని హింస చేస్తే మనిషికి ఉపయోగపడి మందు రావాలి కదండి మందు ఉపయోగపడి మందు వస్తే యానిమల్స్ కొంత సాక్రిఫైస్ చేసిన జస్టిఫికేషన్ అదంతా వెస్ట్ ఈ విధంగా దేహాశక్తితో బతుకుతూ ఉంటారు సో ఆచ్ఛాదిత వివేక ప్రజ్ఞానం ఎంటైర్ సొసైటీ గోసిన్ ది రాంగ్ డైరెక్షన్ మన ఇండియన్ సొసైటీ కూడా అలాగే వెళ్తూ ఉంటుంది ఇట్స్ నాట్ దట్ వాళ్లే అనుకోలేదు వాళ్ళకి తెలిసి వాళ్ళు మానేస్తారు మన వాళ్ళకి తెలుసు కూడా మానే లేరు ఇంకా ఆ భ్రాంతి కొంత ఎక్కువ ఉంటుంది సో ఈ విధంగా అనేక రకములైనటువంటి దోషభూయిష్టమైన వాతావరణం ఆ మనస్సు వల్ల తప్పుదారిలో పడిపోతుందని చెప్పడం కోసం చెప్పాను తర్వాత వ్యవసాయాత్మిక సాంఖ్యే యోగే వా ఇప్పుడు చూడండి వ్యవసాయాత్మిక బుద్ధి రెండు రకాలు చూడండి మీకు ఆత్మనిష్ట మీరు ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మనిష్టలో ఉన్నారా దెన్ మీ బుద్ధి ఆత్మనిష్టగా ఉంటుంది అది వ్యవసాయాత్మిక బుద్ధి ఒకవేళ ఆత్మనిష్ట ఇంకా కుదరలేదు ఆత్మజ్ఞానం కలుగలేదు అంతఃకరణలో దోషాలు ఉన్నాయి దేహాశక్తి ఇత్యాదులు ఉన్నాయి అటువంటిప్పుడు మీ నిష్టదేంట్లో ఉండాలి యోగమునందు కర్మయోగమునందు నిష్ట ఉండాలి సాంఖ్యే యోగ రెండు నిష్టలు కదా మీకు కర్మయోగంలో మీ నిష్టం ఉంది అది కూడా వ్యవసాయాత్మిక బుద్ధి కాబట్టి గోల్ చేరుకుంటే గోల్లో నిలిచి ఉండటం గోల్ చేరుకోకపోతే అది చేరేటువంటి సాధనంలో నిలిచి ఉండటం ఎక్కడో తోట స్థిరంగా ఉండాలి సాధనంలోనైనా స్థిరంగా ఉండాలి సాధ్యంలోనైనా స్థిరంగా ఉండాలి ఇటు కాకుండా అటు కాకుండా దారి తప్పి తిరుగుతుంటే వాడి అది అది బుద్ధికి ఆపోజిట్ అది కాబట్టి వ్యవసాయాత్మిక రెండు రకాలు సాంఖ్య బుద్ధి కర్మయోగ బుద్ధి ఇది లేదు అది లేదు వాడికి అటువంటి బుద్ధి సమాధౌ సమాధీయతే అస్మిన్ समाधिही बुद्धिही पुरुषोपोगा सी अंतक बुद्धि तस्वती सो चूँ अंतर्मुखम का भाष्यकार व्याख्यानम चुनाव इन बुद्धि उन्नती ఈ బుద్ధి నిశ్చయాత్మకంగా ఉన్నప్పుడు ఇట్స్ ఫోకస్ ఈజ్ ఇట్స్ ఫోకస్ ఈజ్ ఫిక్స్డ్ నిశ్చయాత్మకంగా ఉన్నప్పుడు ఇప్పుడు ది ఫోకస్ ఆఫ్ ది బుద్ధిని మీరు యు ఫోకస్ ఇడ్ ఆన్ ఇట్ సెల్ఫ్ సో బుద్ధిలో వేరియస్ లెవెల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు మనస్సు బుద్ధి ఎట్సెట్రా ఈ కాలుష్యములను ఏమైతే చెప్తున్నామో మనస్సులో ఉండే కాలుష్యములు రాగద్వేషములు మ కామక్రోధాదులు ఈ కాలుష్యముల యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే మనస్సు బయటికి ప్రసరిస్తూ ఉంటుంది కామన అంటే మనస్సు యొక్క ప్రసారం ఎటుంటుంది బయటకుంటుంది క్రోధం అంటే ఎటుంటుంది బయటకుంటుంది లోభం అంటే బయటకుంటుంది ఇవే దోషాలన్నీ కూడా ఈ బయటికి ప్రసరించే మనస్సు దీన్ని బహిర్ముఖ అని అంటారు ఎక్స్ట్రా ఈ అంటే దానికి అపోజిట్ ఇంట్రవర్ట్ అని నా అలా నా అభిప్రాయం అది కాదు ఇంట్రవర్ట్గా ఉండాలని నా అభిప్రాయం కాదు ఇంట్రాస్పెక్టివ్గా ఉండాలి ఇన్వర్డ్ లుకింగ్గా ఉండాలి ఇంట్రవర్ట్గా ఉండమని చెప్పడం కాదు ఎనీవే సో ఎక్స్ట్రవర్ట్గా ఉండి ఉన్న ఉన్నదంతా బయటే ఉందనేటువంటి రాంగ్ నోషన్లో మనస్సు వెళ్తోందనుకోండి అది సమాధిక ఆపోజిట్ ఇప్పుడు సమాధి అంటే ఏమిటి మనస్సు తన మూలమైన బుద్ధి అంది బుద్ది తన మూలమైన అహంప్రత్యయమునందు ఆ అంతఃకరణంలో ది లోవర్ లెవెల్ రైజెస్ టు ది హయ్యర్ లెవెల్ హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ సో మైండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ అవే ఇన్ టు ది వరల్డ్ ఇట్ అబైట్స్ ఇన్ ఇట్స్ సోర్స్ యూ ట్రై టు పెనిట్రేట్ ద ఇన్నర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ది డీపర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ దానికి సమాధిని పెట్ట సో మీ బుద్ధి నిశ్చయాత్మకంగా ఉండదు గనుక నిశ్చయాత్మిక బుద్ధి వ్యవసాయాత్మిక ఉండదు గనుక అది ఆ ఇన్నర్ ఆర్ డీపర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లోకి అది పెనిట్రేట్ చేసి స్థితి ఉండదు బుద్ధి బుద్ధి నిలిచి ఉండదు అర్థమైందండి బుద్ధి సమాధాన విధియత అంటే బుద్ధి బుద్ధిలో ఉండదు ఇంట్లో ఉండాల్సిన వారు ఇంట్లో ఉండడు అంటే ఏమన్నమాట రోడ్డమ్మ పడి తిరుగుతున్నాడు బలాదూర్ అన్న ందు నిలిచి ఉండదు సో ఎటువంటి బుద్ధి అంటే చూడండి అంతఃకరణం బుద్ధి ఎన్ ఇన్నర్ ఎన్ ఇన్నర్ ఆర్ డీపర్ లెవెల్ ఆఫ్ అంతఃకరణ ఆ బుద్ధి నిశ్చయాత్మకము కాని బుద్ధి నిలబడదు అగైన్ ఇట్ ఇది ఆల్ లెవెల్స్ విత్ ఇన్ ది బుద్ధి వాళ్ళు వీరు ధ్యానం చేస్తారు ధ్యానం అంటే అర్థం ఏంటండి బుద్ధిని ఏకాగ్రము మనస్సును ఏకాగ్రము చేయట మనస్సును ఏకాగ్రం చేయటానికి ఏమిటి చేస్తారు యు టేక్ ఎ డెసిషన్ నేను ధ్యానం చేసి మనస్సును ఏకాగ్రం చేసుకోవాలి ఈ డెసిషన్ చేసి ఇది ఏమిటి అది మరి అది బుద్ధే ఇది బుద్ధి అయితే ఎలాగంటే ఇట్స్ ఏ లెవెల్ ఆఫ్ బుద్ధి హయ్యర్ లెవెల్ ఆఫ్ బుద్ధి లోవర్ లెవెల్ ఆఫ్ బుద్ధిని దాన్ని కంట్రోల్ చేస్తుంది నిగ్రహిస్తుంది ఎలా నిగ్రహిస్తుంది బయట ప్రపంచంలోకి వెళ్ళిపోకుండా ఇట్ ఫోకసెస్ అని సెల్ఫ్ ఆ రకంగా మీకు ఒకటి చెప్పిన వినండి కాన్షియస్నెస్ ఫోకస్డ్ అవుట్ సైడ్ ఈజ్ వరల్డ్ కాన్షియస్నెస్ ఫోకస్డ్ అన్ ఇట్స్ సెల్ఫ్ ఈజ్ బ్రహ్మన్ కాబట్టి బుద్ధి సమాధౌన విధీయతే అంటే బుద్ధి బుద్ధి ఎందు నిలిచి ఉండుటలేదు ఎటువంటి బుద్ధి అంటే పురుష ఉపభోగాయ సర్వం ఇది సమాధి ఇప్పుడు చూడండి సమాధి అనే పదం ఆ పదానికి బుద్ధి అర్థం ఎలా వచ్చిందంటే చూడండి మీరు సపోజ్ బాహ్యం నుంచి సుఖాన్ని పొందారనుకోండి ఆ సుఖము ఎక్కడ అనుభవానికి వస్తుంది అంతఃకరణంలో అనుభవానికి వస్తుంది తర్వాత మీరు ఇన్నర్ ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి సెన్సేషన్స్ ఇంద్రియాల ద్వారా ఉండే సెన్సేషన్స్ ఉన్నాయనుకోండి అవి ఎక్కడ అనుభవానికి వస్తాయి అంతఃకరణంలో ఇన్నర్ ఫీలింగ్స్ ఎక్కడా అంతఃకరణంలో థాట్స్ అండ్ సంకల్పాస్ ఎక్కడా అంతఃకరణంలో ఐ థాట్ ఎక్కడా అంతఃకరణంలో inner buddhi Again you call it buddhi. Inner Kabata కాబట్ అంతఃకరణానికి సమాధి అని పేరు అస్వం సమాధీయతే సమాధి దీనియందు సర్వము చక్కగా సమాధీయతే అంటే సమాధీయ చక్కగా నిహితము చేయబడును ఉంచబడును అధీయతే ఉంచబడు కాబట్టి సర్వము ఈ సర్వము పురుష ఉపభోగాయ మంచైనా దాని ఎందే ప్రకటమవుతుంది అనుభవానికి వస్తుంది చెడ్డైనా దాని ఎందే అనుభవానికి వస్తుంది కాబట్టి సమాధి శబ్దం చేత అంతఃకరణం బుద్ధి ఏమిటండి బుద్ధి బుద్ధవు ఏమిటి అంటే బుద్ధి సమాధి ఏంటీ బుద్ధి అని చెప్పాం కదా బుద్ధి బుద్ధవు నభిధీయతే అంటే బుద్ధి ందు నిలిచి ఉండకుండా బయటికి పోతూ ఉంటుంది కామాహ కామ క్రోధ లోహ అలా కామాత్మాన స్వర్గపరాహ ఎప్పుడూ బయటే ఉంటుంది బుద్ధి చూడండి ఎప్పుడు మనిషి సూపర్ఫిషియల్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో బతకూడదు నేను మొన్న ఆత్మధ్యానము అనేటువంటి దాని మీద నన్ను మాట్లాడమన్నారు ఆత్మధ్యానము టాపిక్ ఏం మాట్లాడతాను ఏదో మాట్లాడాను ఒక గంట సేపు ఏది తోస్తే అది మాట్లాడి నేను మాట్లాడింది చాలా తక్కువే బట్ స్టిల్ సమ్ యూస్ఫుల్ పాయింట్స్ ఐ ట్రై టు బ్రింగ్ అవుట్ అక్కడ నేను చెప్పింది ఏంటంటే దేర్ ఈస్ కాన్షియస్నెస్ చైతన్యం ఉంది కదండి తెలివి అన్నీ తెలుస్తూ ఉన్నాయా లేదా నిద్ర లేస్తే అన్నీ తెలుస్తూ ఉంటాయి అదే కాన్షియస్నెస్ అంటే రూపం తెలుస్తోంది శబ్దం తెలుస్తోంది గంధము తర్వాత రుచి అన్నీ తెలుస్తున్నాయి కదా ఇదే కాన్షియస్నెస్ ఇప్పుడు చిత్రం ఏంటంటే మీరు కొన్నింటిని ఇష్టపడుతున్నారు కొన్నింటిని ఇష్టపట్టలేదు అవునా కదా అవును దట్ ఈజ్ దేని సూపర్ఫిషియల్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ మీకు సుఖ దుఃఖముల అనుభవం కలుగుతుందా లేదా అది సూపర్ఫిషియలే రాగద్వేషాలు ఉన్నాయా లేదా అది సూపర్ఫిషియలే కామక్రోధ లోహ ఇవన్నీ ఉన్నాయా లేదా సూపర్ఫిషియలే ఇంతకు మించి ఇంకేదైనా ఉందా లేదు అంటే మీ జీవితం అంతా కూడా సూపర్ఫిషియల్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లోనే ఉంది అని అర్థం డివిజన్ అనుభవానికి వస్తుందా దట్ ఈస్ సూపర్ఫిషియల్ a rented life is lived in the superficial levels of consciousness arthavathandi uparitalallo samudram keratalam meeda payinischi meer payincharan ankonde 10 ellu payincharu 100 ellu samudram keratalam meeda tiruguto unnaru ankonde 100 ellu 10 ellu 20 ellu 50 ellu chesaru ankonde you have not known the depth and width of the ocean ante kadandi alage ఇగో ఇది నాకు ఇష్టం ఇది నాకు ఇష్టం కాదు ఈ కోరిక ఉంది ఈ కోరిక తీరలేదు ఈ సుఖం ఆ దుఃఖం ఈ ఈ భోగము ఆ దుఃఖము తర్వాత ఈ భయాలు ఆ కామనలు ఇంతేనా బతుకంటే ఇంత ఇదేనా న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ ఆల్సో సూపర్ఫిషియల్ కాన్షియస్నెస్ ఇదేనా కాబట్టి మనిషి సూపర్ఫిషియల్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో బతికేస్తున్నాడు హీ హ్యాస్ నో ఆపర్చునిటీ టు పెనిట్రేట్ దీస్ సూపర్ఫిషియల్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ You have to penetrate యూ హ్యావ్ టు పెనెట్రేట్ విత్ మధ్యతావా చిన్వతవా మీరు Superficial levels పెనెట్రేట్ చేయాలి పెనెట్రేట్ చేయాలంటే ఈ సూపర్ఫిషియల్ లెవెల్స్లో అనుభవానికి వచ్చేటువంటి కామనలు ద్వంద్వాలేవైతే అపోజిట్స్ ఏవైతే ఉంటాయో వీటిని అన్నింటినీ కూడా రిజెక్ట్ చేయడం అలా చేసుకోవాలి భోగపరాయణులు పెనిట్రేట్ చేయలేరు వాళ్ళ ఇన్నర్ కాన్షియస్నెస్లో వాళ్ళు ఆత్మస్వరూపులే కానీ పెనెట్రేట్ చేయలేరు ఇంత అలాగే నేను ఎందుకు చెప్పానంటే బుద్ధి సమాధౌ న విధీయతే ఆ పదానికి అర్థం చెప్పడం కోసం ఇదంతా చెప్పాను కాబట్టి ఆ సమాధి ఎందు అంటే సమాధి ఎందు అంటే లోవర్ డీపర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్కి సమాధి అని పేరు అది కూడా బుద్ధే దాని ఎందు న విధీయతే నవతి ఇది ఎందు నిలిచి ఉండదు అక్కడతో ఇది కామనిందోపనిషత్ మూడు శ్లోకాలు పూర్తయింది తరువాతి శ్లోకం ైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్యస నిర్యోగక్షేమ ఆత్మవాన్ ఓ ఈ శ్లోకాలు చాలా లోతైన శ్లోకాలు ఈ పాఠం చెప్పాలంటే కూడా కష్టం నిర్యోగక్షేమ ఆత్మా ఆత్మవారిని అంటున్నారు యోగక్షేమాల గురించి నువ్వు చింత చేయొద్దు అంటున్నారు మనం చేసేదేది నిర్యోగక్షేమ సన్యాసం తీసుకుంటాడు తీసుకుని మనం సుఖంగా ఉండాలి లేకపోతే ఈ సౌకర్యం కావాలి ఆ సౌకర్యం కావాలి అంటూ ఏదో ఆశ్రమాలు కట్టడాలు బిల్డింగ్లు కట్టడాలు భోగ బిల్డింగ్లు కూడా ఎలా కడతారండి ఎంత ఖరీదైన బిల్డింగ్లు కడతారు ఎంత ఖరీదైన ఫ్లోరింగ్ వేస్తారు వాట్ ఈజ్ ఆల్ దీస్ ఎంత దాంట్లో సమూహ యోగక్షేమ బుద్ధి కనపడుతోందా లేదా యోగక్షేమం అంటే ఏమిటి నాకున్నది నా దగ్గరే ఉండాలి క్షేమం నాకు నాకున్న మంచివివో ఉన్నాయండి ఇప్పటికే నేను సంపాదించుకున్నవి ఉన్నాయండి అవన్నీ నా దగ్గర క్షేమంగా ఉండాలి అది క్షేమం ఇంకా కావలసినవి కొన్ని ఉన్నాయి ఇంకా రాలేదు అవి రావాలి ఉన్నవి ఉండాలి కొత్తవి రావాలి వాటే థింగ్ ఇటీస్ దీని యోగక్షేమాలంటారు ఈ యోగక్షేమాలని నువ్వు వాటి గురించి పెద్ద చింత పెట్టుకోవద్దు అని గీతలో తొలి నుంచి చెప్తూ ఉంటారు మరి నా యోగక్షేమాలని చింత నేను చెప్తే ఇంకెవడు చేస్తాడు దేవుడు చేస్తాడు యోగక్షేమం వహామ్యహం వెళ్ళదు మీరు ఆ మాట ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అంటారు మేం చేస్తాం మీ యోగక్షేమాలని మన యోగక్షేమాలు వాళ్ళు ఏం చేస్తారండి మనం యాభై వేలు పెట్టామనుకోండి దాన్ని వాళ్ళు పెంచి అరవై వేలు చేసి మనకి ఇచ్చారనుకోండి ఇచ్చారనుకోండి అసలు వాళ్ళు ఇవ్వడమే విడ్డూరం ఒకవేళ ఇచ్చారే అనుకోండి అరవై చేసి ఇచ్చారే అనుకోండి దాంతో యోగక్షేమాలు వచ్చేస్తాయా అయ్యో అలాగా యోగక్షేమాల గురించి వాడు చింత చేస్తున్నంతసేపు వాడికి వేదాంతం ఏమీ అర్థం కాలేదని అర్థం యోగక్షేమం వహామ్యహం అలా ఎవడైతే గుడినిచ్చేసుకుని ఉంటాడో వాడే వేదాంతి మిగతా వాళ్ళందరూ దే ఆర్ స్ట్రగులింగ్ టు బికమ్ వేదాంతిన్స్ ఆర్ దే ఆర్ నాట్ ఈవెన్ డూయింగ్ దట్ ఆ భాగ్యం కూడా లేదు స్ట్రగుల్ అయితే కూడా సంతోషం దే విల్ రీచ్ దట్ గోల్ నిర్యోగక్షేమ అంటాడ అవి బాబు యోగక్షేమాల గురించి పట్టించుకోకుండా ఉండాలంటే ధైర్యం జారా కావాలి ఆత్మవాన్ అంటే ధైర్యం కలిగిన వాడదే అర్థం నిర్యోగక్షేమ ఆత్మవాన్ ధైర్యమే ధైర్యం ఆత్మశబ్దానికి అనేక అర్థాలు శంకరులు చెప్పే అర్థం శంకరులు చెప్తారు ఆత్మశబ్దానికి ధృతి అని అర్థం ఉన్నది ఆత్మ స్వభావే ధృతౌ సచ్చిదాత్మని అని అమర ధైర్యం కూడా ఆత్మ అనే శబ్దానికి అర్థం ఆత్మ నియోగక్షేమ ఆత్మ ఈ శ్లోకం గనక కర్మమీమాంసకుల దగ్గర చెప్తే వాళ్ళకి ఒళ్ళంతా కూడా కారణం రాసినటువంటి చూడండి ఆ వాక్యం ఎలా ఉందో చూడండి వైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున మీరు వివరణ ఏం చెప్పకుండగా మీరు ట్రాన్స్లేట్ చేసి కుదుర వేదములు త్రిగుణములకు సంబంధించిన వాటితోటే నిండి ఉంటాయి నీవు త్రిగుణములకు అతీతుడవు కమ్ము అర్జున అంటే ఏమిటి మీకేమర్థమైంది ఎంత స్పష్టంగా ఉందో చూసారమ్మా అంటే అర్థవాద రూపములైన వేదములు కర్మకాండ ఉపాసనా కాండలలో కేవలము కామ్యములు ఏవైతే ఉంటాయో అవి ఈ గుణప్రవాహము ఈ గుణప్రవాహము అనే మాట గీతలో మాట కాదు భాగవతం మాట గుణప్రవాహ మోక్షానికి సంసారానికి గుణప్రవాహమని మోక్షానికి గుణప్రవాహోపరమ అని గుణప్రవాహము ఉపరమించుట అంటే స్టాప్ అవుతా ఆ విధంగా ప్రజెంట్ చేస్తారు భాగవతంలో చాలా గుణముల ప్రవాహం అంటే చూడండి ప్రతి వాళ్ళను మూడు గుణాలు ఉంటాయి ఇప్పుడు మీరు ఏదో కొంత సుఖాన్ని అనుభవిస్తున్నారనుకోండి దాన్ని సత్వగుణం ఉంటారు దుఃఖాన్ని అనుభవిస్తే రజోగుణం ఉంటారు సుఖం లేదు దుఃఖం లేదు మూఢంగా పడున్నారనుకోండి ముద్దులో పడున్నారనుకోండి దాన్ని తమో గుణం ఉంటారు ఇది త్రిగుణాలు త్రిగుణాల యొక్క ప్రవాహం ఓ సుఖం వచ్చింది ఆ సుఖం కోసం వీడు బోల్డ్ దుఃఖాన్ని పోగేస్తాయి అలసి అలసి సొలసి మూఢంగా పడి ఉంటాడు ఇవి మూడు గుణాలు ఈ మూడు గుణముల ప్రవాహంలో పడగొట్టకుపోతూ ఉంటాడు ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక కర్మకాండ భాగం మీ దగ్గరికి వచ్చింది అనుకోండి వస్తే ఆ మూడు గుణాల ప్రవాహాన్ని మరింత పుష్పం చేసేట్టుగా ఉంటే ఏమిటి ఏముంది లాభం బేసికల్గా ఇప్పుడు ఇప్పుడు ఏదో సంద్యం ఏదో ఎల్డీసీ చేస్తున్నారు అనుకోండి ఎల్డీసీ చేస్తున్నవాడిని యూడిసీ చేసి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి వీడు మౌలికంగా ఏం పెద్ద ఉద్ధరింపబడ్డట్టు ఏదో అదే ఏదో ఏదో ఎత్కించిది ఉంటుంది ఏమన్నా ఎత్కించి లాభం అవసరం ఉంటుంది మౌలికంగా వీడి వీడి ఏడుపు అలాగే ఉంటుంది కానీ ఆ ఏడుపు తీరి ఏడుపు కాదు కదా ఈజ్ ఈజ్ ఎ క్రైంగ్ పర్సన్ ఆల్ ది వ్యాల్యూ సో చాలా చాలా విడ్డూరంగా ఉంటుంది సమాజ స్థితి ఎనివే వ్యక్తులు కూడా సమాజం అనేది ఏముంది వ్యక్తులను బట్టే సమాజం వస్తుంది ఫస్ట్ సో ఈ విధంగా ఈ త్రిగుణముల ఎందు నీవు ఇరుక్కుపోయి ఉండద్దు ఇక్కడ టీచింగ్ అంతా కూడా వైదికుడికి అంటే వాడు ఆల్రెడీ ఈజ్ ఏ రిలీజియస్ పర్సన్ రిలీజియస్ పర్సన్ షుడ్ బికమ్ ఏ స్పిరిచువల్ పర్సన్ త్రైగుణ్య విషయా వేదాహ వేదాలు చదువుకున్నాడు వేదోక్త కర్మలను అనుష్ఠిస్తున్నాడు త్రిగుణాల్లో పడి ఉన్నాడు he is a religious person sthairgunyo bhavarjuna may god bless you that is good sthairgunyo bhavarjuna raise above the limitations of a religious become spiritual swami vivakananda bhaga cheppevadi mathane chala bhaga balanga cheptondi vara nothing wrong to take birth in the temple but it is wrong to die in the temple only god temple means a kind of a worship based on joviality నేను వేరు ఈశ్వరుడు వేరు ఈశ్వరుడు నాకెవో కోరికలు తీర్చాలి అని పూజ మొదలు పెడతాడు దిస్ ఈస్ ది దిస్ ఈస్ హౌ ది గర్డ్ టెంపుల్ అలా అన్నాడు ఆయన వివేకా అన్నమాట అది దట్ ఈస్ హౌ హీ ఎక్స్ప్లెయిన్స్ ఆల్సో చాలా పవర్ఫుల్గా చెప్తాడు ఆయన ఆయన ఏమంటాడంటే ఎవ్రీ సోల్ ఈస్ పొటెన్షియల్లీ డివైన్ నీ స్వరూపం బ్రహ్మ ఆత్మ డివినిటీ ఇట్స్ యు ఆర్ అండ్ యూ హ్యావ్ టు స్ట్రగుల్ టు మేనిఫెస్ట్ దట్ డివినిటీ డివినిటీ మేనిఫెస్ట్ అవ్వాలి ఇప్పుడు ఒక రిచ్ పర్సన్ ఉంటాడు ఐఆమ్ రిచ్ పర్సన్ అని అంటే అక్కడ గుర్తుంటుంది హీ హ్యాస్ టు మేనిఫెస్ట్ హిజ్ రిచెస్ ఎలాగా దాన ధర్మాల ద్వారా మేనిఫెస్ట్ చేయాలి మేనిఫెస్ట్ చేస్తే రిచ్ అవుతాడు కానీ డబ్బు మూట కట్టుకుని ఒక్క పావులో కూడా ఖర్చు పెట్టకపోతే రిచ్ అవుతాడండి హీఈస్ నాట్ రిచ్ ఈవెన్ ఫర్ హిమ్సెల్ఫ్ ఎవడండి రిచ్ మ్యాన్ ఎవడండి హూ గారు ఎంజాయ్ వెల్త్ ఫర్ హిమ్సెల్ఫ్ And, for, and who can help others to enjoy wealth? అదర్స్ టు ఎంజాయ్ వెల్త్ వాడు రిచ్ అవుతాడు వాడు తిన ఇంకో వాడికి పెట్టడం వాడిని That is not richness. Richness is when you manifest it. యూ మేనిఫెస్ట్ ఇట్ అలాగే డివినిటీ ఈజ్ వెన్ యూ మ్యానిఫెస్ట్ ఇట్ యూ హెవ్ టు మేనిఫెస్ట్ ది డివినిటీ అంటే మీ చేష్టలో mi మాటలో మీ సంకల్పంలో ఆ దైవత్వం ఉట్టిపడాలి అది మ్యానిఫెస్ట్ అవుతుంది అది నువ్వు చేయి యూఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సంసారా అని చెప్తాడు మేనిఫెస్ట్ ది డివినిటీ విత్ అండ్ ఇంకా తర్వాత ఏమంటాడు ఆ వాక్యం నోటుకొస్తే బాగున్నావు ఎవ్రీ టైమ్ ఉన్న వాక్యం కాకుండా మొత్తానికి ఇటువంటి పోగేసి సందర్భాన్ని చెప్పడమే అవుతూ ఉంటుంది ఆయన ఏమంటాడంటే ది బుక్స్ అంటే వేదాసర్ బుక్స్ టెంపుల్స్ చర్చెస్ వర్షిప్స్ హాస్టలిటీస్ వ్రతాలు సీక్రెట్ బుక్స్ అంటాడు ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ బట్ సెకండరీ డీటెయిల్స్ అవి కూడా అవి కూడా సెకండరీ డీటెయిల్స్ వివరాలు సెకండరీ బట్ ఓన్లీ వెన్ దే హెల్ప్ యూ టు రీచ్ దట్ గోల్ అప్పుడే సెకండరీ డీటెయిల్స్ అవి హెల్ప్ కూడా చేయకపోతే సుపరాము అసందర్భం తోసుకొచ్చేస్తారు ఈ వాక్యం నుంచి నిస్త్రైగుణ్యోపనిషత్ అని పేరు దీనికి ఈ శ్లోకానికి దీని తరువాత శ్లోకానికి నిస్త్రైగుణ్యోపనిషత్ అని పేరు ఆ తర్వాత కర్మణ్యయవాధికారస్తే రాబోతుంది చాలా గొప్ప శ్లోకము కర్మణ్యయాధికారస్తే దానికి బిల్డప్ ఇదంతా కూడా సో ఈ సత్ప్రజిస్తమో గుణముల యొక్క ప్రవాహము ఈ సంసారము మీరు స్వర్గానికి వెళ్ళినా త్రైగుణ్యమే నరకానికి వెళ్ళినా త్రైగుణ్యమే భూలోకంలో ఉన్నా త్రైగుణ్యమే మూడు లెవెల్స్ త్రైగుణ్యమే ఏమండి మీరు ఒకటి చెప్తున్నా వినండి ఒకడు మిడిల్ క్లాస్ బస్తీలో ఉన్నాడండి ఇంకొకడు పూర్ పీపుల్స్ స్లమ్ లైక్ బస్తీలో ఇంకొకడు ఉన్నాడండి ఇంకొకడు పోస్ట్ లొకాలిటీలో ఉన్నాడండి ముగ్గురు సంసారంలోనంటారా లేకపోతే దీంట్లో పోస్ట్ లొకాలిటీలో ఉన్నవాడు సంసారి కాడు వీడు మోక్షాన్ని పొందేడు అంటారా ఎవడు చూసే అంతే సరిపడిందంతే నరకము భూలోకము స్వర్గము దే ఆర్ లైక్ దాట్ ఇప్పుడు జుబిలీ హిల్స్ లో ఒక ఆయన ఉన్నాడండి భరత్నగర్ లో ముసాపేట్ లో ఒకడు ఉన్నాడు అండి ఏదో స్లమ్ చెప్పాలి కాబట్టి చెప్పాను అలా ముసాపేట ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్ అయిందేమో నాకు తెలియదు ఎవరైనా అక్కడ ఉంటుంటే మరో అర్కోగల స్లమ్ అనే అభిప్రాయం ఇంకోడు కొంత మిడిల్ క్లాస్ లోకాలిటీలో ఉన్నాడు దీంట్లో మోక్షం ఉన్నవాడు ఎవడు నోబడి వై త్రైగుణ్య విషయ ముగ్గురు త్రిగుణాల్లోనే పడి ఉన్నారు కాబట్టి సో ఇక్కడ ఇహలోకంలో భోగాల వెంట ఒకడు పడి తిరుగుతున్నాడు ఇంకోడు ఇహలోక భోగాలను కొద్దో గొప్ప పక్కన పెట్టి స్వర్గం కోసం ప్రయత్నం చేస్తున్నాడు దీంట్లో మోక్షం ఎవడికి వచ్చినట్టు భూతం హో మోక్ష ఇద్దరు ఆ బంధంలోనే ఉన్నట్లు కాదు మరి బంధం ఎప్పుడు పోతుందండి నిశ్చయ గుణ్యోభవార్జున నాకు బాహ్యము నుండి భోగము రావాల్సిన పనే లేదు అసలు ఎందువల్ల నేను పూర్ణ ఆనంద ఆత్మస్వరూపుడను గనుక నిశ్రయగుణ్యోభవార్జున అంటే మెసేజ్ సో అవతారి వివేకబుద్ధిరహిత విషయా సో ఈ విధంగా ఆ కనెక్షన్ పెర్ఫెక్ట్ గా పెట్టారు త్రైగుణ్య విషయా వేదాములు కేవలము త్రైగుణ్యము అంటే మూడు గుణములే విషయముగా గలవి ఎవళ్ళకి ఈ కామాత్ములకు కామపరాయ భోగపరాయణులకు suppose you సపోజ్ యూ రైజ్ అబౌ త్రిగుణ నిణ్యో భవార్జున దెన్ వేదా హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు సే టు యూ సంథింగ్ ఎల్స్ టు సే వాటి భాషంత మారిపోతుంది ఇది కింద వస్తుంది ఆ భాష ఇది upanishad అంటే ఉపనిషత్సారం కదండి వేదముల సారం ఉపనిషత్తు అయితే ఉపనిషత్తుల సారం గీత కాబట్టి సో ఏమిటది అప్పుడు అటువంటి త్రైగుణ్యములకు దాటిన వాడికి వేదములు చెప్పి మాట ఏమిటంటే ని నిర్ద్వంద్వ నువ్వు ద్వంద్వాల నుంచి బయటపడిపో పుణ్యం పాపం రెండింటి నుంచి బయటపడిపో కేవలం పాపం వదిలిపెట్టి పుణ్యం పట్టుకుంటానని కాదు పుణ్య పాపాలు రెండింటి నుంచి శుభాశుభములు రెండింటి నుంచి కొంతమంది ఆ ద్వంద్వం ఎలా ఉంటుందో మీకు నేను దృష్టాంతం చెప్తున్నా అంటే ప్రాక్టికల్గా చెప్తూ ఉంటాను నేను నాకు అలా అదో శుభమో అశుభమో అనే దాంట్లో ఇరుక్కుపోయి ఉంటుంది రోడ్డు మీద తలుపు తీసి వచ్చాడంటే వాడికి శుభం అశుభంగా పడిపోతాడు ఈ శుకనం శుభం ఆ శుకనం అశుభం తలుపు తీస్తే చాలు తెల్ల వారిందనుకోండి సోమవారం ఆ అశుభం మంగళవారం అశుభం వారం అశుభం టైం ఉందనుకోండి ఇప్పుడు శుభం అప్పుడు అశుభం మనిషి ఉన్నాడు వీడు శుభం వాడు అశుభం గ్రహం ఉందనుకోండి ఇది శుభగ్రహం అది అశుభగ్రహం అదే గ్రహాలు పట్టుకుని అశుభం అన్నాడు నీకేమిటి ఇచ్చేడం అధికారం గ్రహ అశుభం శుభం ఏమిటి ప్రతిదానికి శుభం అశుభం కాలము శుభం అశుభం మనిషి శుభం అశుభం కర్మ శుభం అశుభం వీళ్ళు ఈ దేవత శుభం ఆ దేవత అశుభం ఈ కర్మశుభం ఆ కర్మ అశుభం ఈ పుస్తకం శుభం పుస్తకం అశుభం ఈ రాయి శుభ ఆ రాయి అశుభం వాట్ ఈస్ ఆల్ దిస్ అవి తెలియవు నేను ఎలా చూస్తానంటే శుభం అశుభం రెండు లేవు అసలు అంతా రెండింటికి అతీతంగా అంతా ఈశ్వరుడే శుభం లేదు లేదు అటు యూ మీన్ బై దాట్ లేవంటే ఏ టైం మంచిది నాకు అన్ని టైమ్లు మంచిగానే కనపడతాయి ఏ దిక్కు మంచిది అన్ని దిక్కులు మంచిగానే కనపడతాయి అదే క్యా బాత్ హే కాబట్టి అంటే ఊరికే నేను ఒక వ్యక్తిని కాదు సంస్కారం ఎలా ఉంటుందో చెప్తున్నా ఆ శుభాశుభ సంస్కారాల్లో ఇరు ఇరుక్కుపోయి ఒక ఆయన కాఫీ ఇచ్చారు కాఫీ ఇస్తే తాగిపోతున్నా అదేమిటి అలా తాగేస్తున్నారు ఏంటన్నారు మరి ఇంకెలాగండి అంటే ఆచమనం చేసి తాగరా అన్నారు ఓ అలాగా అయితే మరి మరి ఉదగ్ణి గ్లాసు కూడా ఇవ్వకుండా ఆచమనం చేసే తాగుతాను ఆచమనం చేసి తాగాను అదే ఎందుకంటే ఆచమనం చేయకుండా కాఫీ తాగడం అశుభం ఆచమనం చేసి తాగడం శుభం నేను ఎక్కడికో భిక్షకు వెళ్ళా భిక్షకు వెళితే వాళ్ళు మామూలుగా ప్లేట్ వేసి వడ్డి ప్లేటు పెట్టారు దాంట్లో భోజనం పెట్టారు తింటున్నాను ప్లేటు నేను పెట్టమని అడగదా తర్వాత వాళ్ళు ప్లేట్ పెట్టారు ప్లేట్లో నేను భోజనం చేస్తున్నాననే గుర్తింపు కూడా నాకు లేదు భోజనం వడ్డించారని తినేస్తున్నాను ఈ లోపల ఒక ఆయన వచ్చారు వచ్చి అదేటి స్వామీజీ ప్లేట్లో భోజనం చేస్తున్నారు ఏమిటన్నా అంటే నేనున్నాను ఓ ఇసిట్స్ ప్లేట్లో భోజనం చేయకూడదా అంటే మరి అది మీరు అరిటాకులో భోజన చేస్తే శుభం కదా మరి ఆ మాట మీరు ఐదు నిమిషాలు ముందు చెప్పు ఉండాల్సిందే సగంలో ఉండగా అరిటాకులో భోజన చేస్తున్న సెన్స్ ఐదు నిమిషాల ముందు చెప్పొద్దండి తర్వాత ఇంకోటి మీరేం చేస్తున్నారు ఆయన ఇంట్లో మనిషే మీరు ఐదు నిమిషాలు ముందు చెప్పడం కూడా అనవసరం మీరు అది టాప్లో ఒడ్డించేస్తే పోయింది మేము అనవసరం కాబట్టి శుభుభం నాకు శుభ అనే దృష్ట్యా లేదంటే రేట్ క్లీన్ శుభం అవ్వలే ఇంకా ఇంకా అశుభమే ఉంది దాంట్లో ఏదైనా కడుక్కుని పెట్టుకుంటాం మళ్ళీ నేను కాబట్టి శుభాశుభములు అని అలా ఇరుక్కుపోతారు అది ఒక బాండేజ్ వేస్తే దాని నుంచి ఫ్రీడమ్ నిశ్రయగుణ్యోభవార్జున విదమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ డివిషన్స్ నిర్ద్వంద్వ ద్వంద్వములు బంధిస్తాయి అసలు ద్వంద్వలు లేవు జీవితంలో అంటే దిస్ ఈస్ ఎ వెరీ హయ్యర్ ఫిలాసఫీ ఐ అపీల్ టు యూ యూ హెవ్ టు రైజ్ అబౌవ్ యువర్ నార్మల్ లెవెల్స్ ఆఫ్ థింకింగ్ నిర్వంద్వ ద్వంద్వాలను అసలు గుర్తించే పనేలేదు అసలు ద్వంద్వాలను గుర్తిస్తూ ఉన్నాడంటే ఇంకా ద్వంద్వ బుద్ధి ఉందన్నమాట నిర్ద్వంద్వ ఇప్పుడు మీది ఏ కులం అని అడిగారు నన్ను ఒకసారి ఏమో ఐ డోంట్ నో అసలు వై షుడ్ యూ నో వాట్ ఈజ్ మై క్యాస్ట్ వాట్ ఫర్ యు ఆర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ ఐ హైజ్డ్ అబౌట్ దట్ లాంగ్ బ్యాక్ ఇంకా నువ్వు పట్టుకుని యూ వాంట్ టు బ్రింగ్ మీ డౌన్ ఇన్ టు దట్ లవ్ నోనా భారతదేశంలో అందరికీ కులం ఉంటుంది మీరు ఏ కులం చెప్పండి ఐ డోంట్ హ్యావ్ కులం నవ్ వెదర్ యూ విల్ గివ్ ది రూమ్ టు మీ ఆర్ నాట్ యూ డిసైడ్ ఐ డోంట్ హ్యావ్ ఎ కులం ఐఎమ్ హిందూ Be satisfied with that. I am a human being, I want to say. If he is willing to do that. I am a living being, I want to say. I prefer, I, I would love to say, I am Brahman. But it is not practical, so I may not say. I may end up saying I am a Hindu. Yes, the practical limitations. But I don't want to go down further. So, Shubha, Ashubha, Dvandvamala, Katitanga, జీవించటానికి మనిషి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అంతసేపు ఆ త్రిగుణాల్లో పడి కొట్టుకోవడమే కాదు వీళ్ళు కంటిన్యూ భాష్యకారులు దీన్ని బాగా వివరిస్తారు ఓం పూర్ణముదూర్ణమి పూర్ణ పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుజో నమ హరి శ్రీకృష్ణార్పణమస్తూ